కీర్తన ఇరవై తొమ్మిది చూడవేడుకలు సొరిదినీ మాయలు తోడనే హరి హరిదొరసి పుట్టేటి జీవులు పొదలేటి జీవులు జట్టి గునిదియే జగ మెల్లా కట్టి కర్మము కాయజు మర్మము నెట్టుకొన్నదిదే నిఖిలం వెల్లా ములుగేటి ధనములు మోచేటి ధనములు కలిమి మెరసే లోకం వెళ్ళ పొలసివే గుటలు పొద్దుగుంకుటలు కలిగిన విధివో కాలం వెల్ల తగిలేటి పురుషులు తమకపు కాంతలు బగివాయనిది పొతుకెల్లా అగపడి శ్రీ వెంకటాధిప నీ కృపా తెగని జీవనము దిన దినమెల్లా